కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలిగిన నా తండ్రి పరలోకం అందున మా దేవ మమ్మల్ని పోషించి వాడవు నా తండ్రి మమ్మల్ని కాపాడు వాడవు కొనుకవు నిద్రపోవు నాయన నీక గొప్ప నామములు బట్టి మీరు చేసిన ప్రతి కార్యం బట్టి మీకే వందనాలు వందనాలు వందనాలు మహిమ కలుగును గాక ప్రభన తండ్రి ఈ ఉదయ నుంచి ప్రభ వారి ఇంతవరకు ప్రభ ప్రతి ఒక్క బిడలు మీరు నడిపించినారు కాపాడినారు నా పోషించిన దేవుడవు నీ గొప్ప కార్యంలోని ప్రభ వివరించుటకు ప్రభాన తండ్రి నీకు సాక్షి బిడలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం సర్వోన్నతిడమైన దేవ సర్వశక్తి మంచడ సార్వభౌముడమైన మహిమలో నివసించు వాడా నీకు వందనాలు వందనాలు ప్రభ మా మధ్యన మీరు సంచరిస్తున్న దేవుడ ప్రభ ఆత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రభ ద్వారా సమయం మందు నచండి సాయంత్రకాల కుడికులు ప్రభ మీకు మహిమ కలుగునుగాక ప్రతి ఒక్క బిడ్డ ద్వారా అదే మీ యొక్క మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం ఏసయ్య నీ యొక్క సముఖంలో సన్నిధిలో ప్రభ మేము సాష్టాంగ పడి నీకు కృతజ్ఞతాస్తిలు చెల్లించుకుంటున్నాం నాయన నచ్చండి ఈ రాత్రికాల సమయం ముందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు చేర్పించినందుకు మీకు వందనాలు నా ప్రభడవు నా విమోచకుడవు నా రక్షకుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా గృహముల చుట్టూ మా చుట్టూ ప్రభం యొక్క అగ్నిని కంచిగా వేసి ప్రభా సొత్తుగా నీ జనాంగముగా మమ్మల్ని చేసుకున్న దేవుడవు ప్రభ సైతాన్ శక్తుల నుంచి ప్రభ సాతన యొక్క కుతంత్రాల నుంచి ప్రభ మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా అవసతులు మా అక్కర్లను ఎరిగిన దేవుడు ప్రభాడికి అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచేయి నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభాన మేము నూతన విషయంలో తెలుసుకున్నటకు ప్రభాన వాటిని పాటించుటకు ప్రభ మా జీవితంలోకి అన్వయించుకున్నటకు మీరు మాకు నేర్పించండి నా ప్రభాన తండ్రి ఆ యొక్క వాక్యంలోని మర్మంలో తెలియజేస్తున్న ప్రతి బిడ్డను వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న మీ యొక్క నామమునకే ప్రభ మహిమ కలుగును గాక కావాల్సిన జ్ఞానమును ప్రభ వివేచనను ప్రభావన తన్ని అగ్ని కంచె వేసి ఇక కోడికనంతా దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో పరిశుద్ధుడైన ఏసయ నామంలకి ఆరోపిస్తూ ఏసే శక్తి కలిగిన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అక్క థ్యాంక్ యూ అక్క సమంతై సమంత పాట పాడుతున్నారు కదా పాట Andur ki praise Lord nearpina pradana our heavenly father we chart in heaven hallowed be thy name thy kingdom come thy will be done in earth as it is in heaven give us this day our daily bread and forgive us our debts as we forgive our debtors and lead us not into temptation but deliver us from evil for thine is the kingdom and the power and the glory for ever amen ప్రాధన వినడి పవనుడా ప్రాధనమాకు నేర్పుమయా ప్రాధన వినడి పవనుడా ప్రాధనమాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూచి శిష్య బృందముకు నేర్పి శ్రేష్టమైన భావము గూచి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించే ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా పరముడ నిన్ను ప్రణుతించే ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన విలడి పావనుడ ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పవనుడా ప్రార్థనమాకు నేర్పుమయ పరమ దేవుడా వని తులసి కరములెత్తి మోర్చి పరమ దేవుడావని తులసి కరములెత్తి జంటగమోచిరమురు వంచి సరిగను వేడిన శృంకరి ప్రార్థన నేర్పుమయా సిరమును వంచి సరిగను వేడిన శృకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థనమాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థనమాకు నేర్పు మాయా దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దీనుడవై బిటముగ కొండను చేసిన అదన నేర్పు మయా దీనుడ వై దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావరుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన మాకు నేర్పుమయా అందరికి ప్రేజ్ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూలియా పర్షుదర బగు తండ్రి మహోన్నతులుగు మాతేమ మీకే సమస్త గణతమ్మాచు కాపాడి ప్రభా మీకు మీకు ఎంతో అయ్యారు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన చిదా పడుతుండగా మీ యొక్క నడిపి మాకు అనుగ్రహించండి ప్రభావ వాక్యంలోనే సత్యాన్ని గ్రహించేలాగా నమ్మక ఆత్మీయ నేతృలను విప్పమ్మని ప్రార్థిస్తున్నాం మేము బహుభయ కాలం శ్రమల కాలం ఎక్కడికి అలా చెడి అల్ల ఫలా భయమయ్యే స్థితి ఆర్థిక స్థితి బహుపయ మీ పిడ్డల్ని మీరు పూర్తిస్తూ మీరు కాచి కాపాడు లోకస్తులు పొద్దునతో పొందుకుంటారు కదా తన పిడ్డలకు తన వాక్యం కలిగిస్తుంది ఆ వాక్యాల ప్రకారంగా మీరు ఇంత కాపాడని పదనాలు వేసయ్యా మేము ప్రకారంగా నేను కొంత కాలం నుంచి క్రైస్తవ జీవితం ఏ రీతి ఉందడితే పట్టణ గ్రంథం అంతా చూపిస్తుంది ప్రభుకి సంబంధించిన విషయాలని చూపించడితే యొక్క అధ్యాయమంతా ఈ యొక్క వాక్యం అంతా ఇప్పుడు వస్తుంది అంత కాబట్టి మిమ్మల్ని బయలుపరుస్తుంది జీజస్ క్రైస్త అనేది ఇంగ్లీష్ లో ప్రభు కాబట్టి నేను గురించి తెలుసుకోగా మీకు దైవత్వాన్ని మేము సంపూర్ణంగా అదే రీతి మా కొడుకు మీరు పని అప్పగించో అది మేము విగ్రహించాలి దాన్ని పాటించాలి ఈ యొక్క సంపూర్ణమైన దగ్గర మంత్రులతో ఎక్కడ నటించాల ఈ సృష్టిని పరిపాలించాల ఆ ప్రణాళికల్లో కూడా నేను ఎక్కడున్నమో చూపించను ప్రకటిస్తున్న మీద కేవలం రక్షణ దగ్గరనే ఆగిపోయినా లేక ఆచార్య చేస్తున్నా లేక సృష్టికి సువార్త ప్రకటిస్తున్నాం ఈ సృష్టికి విమోచిస్తు సృష్టి మీద మీరు ప్రార్థన ఏలమని చెప్తున్నారు సంస్థ సృష్టి మీద నీకు అధికారం మా పాత్ర ఏ అని చెప్తున్నారు నేను దీన్ని ధ్యానించి అనుగ్రహించండి ఈ ప్రశ్న జవాబులు పొందుకో సహాయపడండి అదే రీతిగా పరిశుద్ధాత్మ నడిపే అవసరమైన ఒక్క క్షణం కూడా జీవించారు ఆదరణ అనుగ్రహించండి సర్వశక్తులు నడిపించండి ఈ శక్తిని అనుగ్రహించండి ఈ యొక్క దుష్ట శక్తులతో సమూహములతో పోరాటంలో అనుగ్రహించండి పెట్టి పరిస్థితులు మేము భయపడదు రోజు ముఖాముఖిగా మేము చూడబోతున్నాం యుద్ధంలో కాబట్టి మేము భయపడుతుంది ధైర్యంగా పెట్టి గ్రహించి పొందుకోవాలని సహాయపడమని ప్రార్థిస్తుంది ఇంటి ద్వారా సాక్షాత్తు ఏసీ క్రీస్తు పార్టీ ప్రార్థించుకున్నాం తండ్రి జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం తిరిగి ఒక క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా మహాపబ్లోని గ్యాప్ కనిపిస్తుంది పాఠ్యం ప్రకటన కం పదిహేడం అధ్యయమంతా మహాపబ్లోకి సంబంధించింది ఇది అంతా ఒకటే వ్యవస్థ అంత విషయాన్ని మనం అనేక పద్యాలు గ్యాప్ సైతానికి సాదృశ్యం సైతాన్ లో ఇమిడి ఉన్నాయే ప్రతి అవయవం కూర్చున్న స్త్రీ పదపరమైన సరే మీ వాయిస్ ఆఫ్ ఆఫ్ బ్రేక్ అయిపోతుందన్నా ఇప్పుడు చెప్పండి సార్ పర్లేదా వాల్యూమ్ కరెక్ట్గా ఉందా వాల్యూమ్ అయితే కరెక్ట్ ఉందన్నసేదాకా ప్రార్థన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు డిస్కనెక్ట్ లాగా వచ్చిందన్నమాట వాయిస్ అంతా బ్రేక్ అయింది ఇప్పుడైతే ఓకే అన్నా మొబైల్ ఫోన్ల నుంచి జేసింగ్స్టర్ ఇంత వరకు ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చేసిన మనము ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము కొంతకాలం నుంచి పదిహేడవ అధ్యాయం అంతా మహాభవులను ఏ రీతిగా ఉంది ఈ రోజు దాన్ని ఎట్లా గుర్తించాలా మీరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది కాబట్టి మతపరమైన జీవితానికి సాదృశ్యం ఇంతలో ఉన్న ప్రతి చిహ్నం ముఖ్యంగా ప్రగణ గ్రంథం పదిహేడో గలకిస్తున్న ప్రతి ఒకటే వ్యవస్థకి సాదృశ్యం కూడా మనం ధ్యానించినాం గతంలో మృగము మతపరమైన జీవితానికి సాదృశ్యం సైతాను వాడి మధ్యలో ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా మృగము సైతానికి కూడా సాదృశ్యం సైతానులో సైతాను సహవాసంలో ఉన్నది మతపరమైన జీవితం అని కూడా జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే పోయిన వారం నేను చూపించిన మహాబాబులోని ఎట్లా ఉందనేది అది ఇంతమంది జ్ఞాపకం ఉంది ఒకసారి నేను చూపిస్తాను మరోసారి ప్రకటన గ్రంథం పదిహేడవ పద్దెనిమిదవ వచనంలో మనం చూసినాము దానికి ముందు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో చేసినాము య ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తున్నాం పోయిన వారం బబులోను కూలెను కూలను అది యషయ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చేస్తున్నాం తర్వాత ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో బబులోను కూలెను కూలను అని రెండోసారి చేస్తున్నాం మూడవసారి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో బబులోను మహాబులోను కూలెను కూలను చేస్తున్నాం ఎందుకు కూలిని కూలనున్నప్పుడు మొదటి వచనంలో చూసినప్పుడు ఇరవై ఒకటవ అధ్యయం వచనంలో అది ఎందుకు కూలింది అంటే దాంట్లో ఆ మహా మహాభయంకరమైన విగ్రహాలు అది జమా చేసుకుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది పోత విగ్రహాలను పెట్టుకుంది దాన్ని దేవతల్లాగా చేసుకుంది మహాబబ్లోనని చూపిస్తుంది ప్రారంభంలో పద్నాలుగవ అధ్యయము ఎనిమిదవ వచనం కష్టప్పటికీ అది ప్రపంచాన్ని మొత్తము అపవిత్రపరిచింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏ రీతిగా అపవిత్రపరిచింది విగ్రహ ఆరాధనతో విభిచారంతో అని మనం ఆ వచనాలలో చూసినాం ప్రకటన అధ్యాయము రెండవ వచన కష్టపడికి మహాబాబులను ఎందుకు కోలిగిపోయిందంటే అది దయ్యములకు నివాస అని స్టార్ట్ అయింది వాక్యం పోయిన వారం ఈరోజు అది దయ్యంలకు నివాస స్థలం అంటే హ్యాబిటేషన్ ఆఫ్ డేవిల్స్ అని ఉంది ఇంగ్లీష్లో దయ్యంలో నివాస స్థలము దాని తర్వాత అది ప్రతి అపవిత్ర ఆత్మకి వనికి పట్టు అంటే ప్రతి అపవిత్ర ఆత్మ అందులో ఉంది అవి ఏందనేది కూడా మనం చూస్తున్నాం తర్వాత అపవిత్ర ఆత్మ దాని అపవిత్రమైన అసహ్యమైన పక్షులు అని కూడా కాబట్టి దయాలకి నివాస స్థలము అపవిత్ర ఆత్మలకి నివాస స్థలము దాని తర్వాత అహ అసహ్యమైన పక్షులకి నివాస మూడు గుంపులవి కాబట్టి మహాబబులోను ఎందుకు కుళ్ళిపోతుందంటే అందులో మూడు గుంపులు ఉన్నాయి అపవిత్రమైనవి అనేసి మనం చూస్తున్నాం అయితే మహాబబులోను ఇంకా ఎందుకు ఉంది అంటేనే అక్కడి నుంచి ఆరంభమైతే మన వాక్యం పోయిన ప్రటాన గంధము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చూస్తే ఈ రోజుకి ఈ యొక్క ఏడవ తలకు సంబంధించిన బోధన ముగిస్తారు కొంత గ్యాప్ మనకి కొంత కాలం వరకు ప్రటన గంధం అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఏడవ ఎనిమిది వచనం నీవు చూసినా ఆ మృగము ఒక అప్పుడు ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చేటకును నాశనం నకపోటకును సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే ఈ మృగము ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు కానీ తిరిగి వస్తుంది అంటున్నాడు అంటే తిరిగి వస్తుందంటే ఎక్కడో ఉన్నట్టే కదా అంటే ప్రకృతి సజ్జంగా లేదు అది కండకు కనిపించేది కాదు అని చెప్తున్నాడు అయితే ఇవి ఏడు తలలు దీనికి ఈ మృగానికి ఏడు తలలు ఏడు మతపరమైన జీవితాలు అని కూడా లేక సంఘాలను కూడా ఏడు సంఘాలు చెడికన సంఘాలు అవి చూసిన మనం ప్రకన గ్రంథంలో ఆ ఏడు సంఘాలు ప్రకటనగా ఉంది మా ఆరంభాధ్యాయంలో ఎఫ్ఎస్సీ మొదలుకొని లవ్ దెక్కే వరకు అవన్నీ భయంకరంగా జీవించినాయి తర్వాత ప్రతి సంఘంలో అపవిత్ర ఆత్మలు నేను చూపించిన వాటికి సంబంధించిన బోధల్లో ముఖ్యంగా పెరుగామాకి సంబంధించింది పెరుగామాలో అయితే నివాసం చేసుకోండి వాడి సింహాసనం వేసుకోండి నేను చూపించిన ఆ సంఘంలో అవి చూసినప్పుడే అర్థమవుతాయి ఆ చిహ్నాలు రికార్డింగ్స్ మీరు కాల్ అంటే తిరిగి విందండి ప్రతి సంఘం గురించి అది ఎట్లా చెడికిందని చూపిస్తున్నాడు దేవుడు తర్వాత మన కాలానికి సంబంధిస్తే ఈ ఏడు సంఘాలు ఒకటే అని కూడా దేవుడు మనకి పోయిన వారం చూపించిన అది మనం మరొకసారి ఎన్నిక చూడండి ఇప్పుడు పదో వచనంలో మరియు ఏడుగురు రాజుల కలరు ఆ ఏడుగురు ఏడు కొండలు ఏడు తలలు అని కూడా తొమ్మిదో వచనం చూస్తున్నారు చూడండి ఇందులో జ్ఞానము గల మనసుకు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు కాబట్టి ఈ ఏడుది ఏంటి సంబంధించిందంటే ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు సో ఆ కొండలలో సింహాసనం వేసుకొని కూర్చుంది రీతిగా చెప్పాలంటే స్త్రీ ఎక్కడ కూర్చింది మృగ మీద కూర్చింది అంటే ఏడు కొండలు ఆ మృగం కదా కాబట్టి మరియు ఏడుగురు రాజుల కలరు అంటే ఆ ఏడు తలలు తర్వాత మనం గతంలో చూసిన పోయిన వారం కూడా ముఖ్యంగా ఇవి ఏడు తలలు కాదు ఎనిమిది తలని ఇది ఎక్కడ కామెంట్రీస్లో కనిపించదు ఏ ఇంటర్నెట్ రికార్డింగ్స్ లో మీకు కనిపించదు ఎందుకంటే పరశుదాత్మ దేవుడు ఒక్కొక్క తెగకి వాటిని భద్రపరిచాడు అది మన కాలాంకే మనకి రిలీజ్ అయింది మన నుంచి అనేకులు దీన్ని తెలుసుకుంటారు ఏడే తలల నుంచి ప్రపంచం అంతటా తెలుసు అందరికీ కానీ ఎనిమిదవ తల అని తెలుసు అది 100% పర్సెంట్ షూర్ మరియు ఏడుగురు రాజుల కలరు ఐదుగురు కూలిపోయి పోవరని నేను చూపించిన మీకు ఇవన్నీ ఏడుగురు రాజుల కలరు ఐదురుగు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు అంటే ఆరులో ఒకడున్నాడు ఐదు కూలిపోతే ఆరో వాడు ఒకడుంటాడు తర్వాత కడమవాడు ఇంకా రాలేదు అంటే ఏడవ వాడు ఇది దానియలు కాలంలో మనం చూసినాం ఇది అంటే కడమవాడు అంటే ఆ రాజుల కాలంలో కడమవాడు అంటే పర్లక రాజ్యం ఈ పడం ఈ పర్లోక రాజ్యము ప్రపంచానంతా ఈరోజు పరిపాలిస్తుందన్న విషయాన్ని మనకు తెలుసు ప్రకృతి సహజంగా కానీ ఆత్మలో లేదన్న విషయమే మనం ఎందుకంటే ఆత్మలో పరిపాలించండి కేవలం లక్ష మంది అదే అసలైన పర్లోక రాజ్యం కానీ ఈ మూడు గుంపులు కలిగి బయటికి బిల్డింగ్స్ కనిపించి ఆరదన తీసుకుంటే వాళ్ళు పర్లోక రాజానికి బహు దూరంగా ఉన్నారన్నట్టు బయటికి చెప్పుకుంటారు కానీ బహుదూరంగా ఉన్నారన్నట్టు ఆయన నామాన్ని వాడుకుంటారు కానీ ఆయన శక్తిని ఆశ్రయించారు ఆయనకి చోటు ఇవ్వరు ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఎందుకంటే మనం చూసినాం గతంలో బోధ భూతంలో బోధ బీలాము బోధ యజబేలు బోధ దయ్యంలో బోధ అన్ని తెచ్చిపెట్టుకున్నారనే దేవుడు చూపించిండ వాక్యాలన్నీ మనకి కాబట్టి ఏడు సంఘాలలో ఈ భూతంలో బోధలు అంటే భూతంలో ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి అని చెప్తున్నాడు అక్కడ అవి వాటిని ఆశ్రయించిన వారు అన్నట్టు అందుకు ప్రభును ఆశ్రయించలేదన్నట్టు అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దూత చెప్తున్నాడు కానీ దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయేది ఒకడున్నాడు అంటే బబులు ఉన్నది ఇంకా రాలేదు అంటే పాలక రాజం ఇంకా ఆరంభం కాలేదు ఆ అది ఎప్పుడు ఆరంభమైంది అనేది ఎప్పుడు ముగిస్తుంది అనేది నేను ఈరోజు క్లోజ్ చేసేస్తాను చూపించి వాక్యం వచ్చినప్పుడు కొంచెం కాలమే ఉండవాలను ఈ కొంచెం కాలం సంబంధించింది బహు దీర్ఘమైన బోధ అది నేను చూపిస్తాను ఈరోజు మీకు అక్కడికి వాక్యం ముగిస్తుంది అన్నట్టు పదకొండవ వచనానికి ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు అంటున్నాడు ఆ ఐదుగురు ఆ ఐదుగురు కూలిపోయినారు ఒకడున్నాడు ఆరులో ఐదు కూలిపోతే ఒకటి ఉన్నది ఆ ఒకటే బబులునని మనకు తెలుసు అయితే కడమ వాడు ఇంకా రాలేదు అంటే ఏడో వాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు కొంచెం కాలం ఉండవాలని ఉండినది ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి అంటే ఏడు తలలు ఏడు సంఘాలు ఒక్కటే ఏడు సంగాలు ఏడు తలలు ఒక్కటే ఆ క్రూరము ఒకటే ఆ స్త్రీ ఒక్కటే ఇవన్నీ ఒకటే వ్యవస్థ ఎవరు కూడా మనల్ని మోసపరచగలరు తానే ఎనిమిదవ రాజగుచు నాశనం నకుపోవును ఇది ఎనిమిదవ తల అంటే అన్ని తలలు కలిస్తే ఒక తల ఆ మృగము ఆ స్త్రీ ఆ తలలు ఆ కొమ్ములు తర్వాత కొమ్ములకు సంబంధించిన బోధ నేను ఇప్పుడు స్ట్రాటేజీ అని ఎందుకంటే కొంతకాలం గ్యాప్ తీసుకుంటాం మనం పదమూడవ వచనం పదకొండవ వచనం నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకున్నాకనే మనం తిరిగి దానికి ఎందుకంటే ఈ పది రాజులు ఎవరనేది ప్రకృతి సహజంగా నేను చూపిస్తా దాని మనం మనం చూడాల్సిందంత ఆత్మలు ప్రపంచంలో ఉన్న బోధ ఎట్లా ఉంది తర్వాత ప్రభు మనకు బయలుపరిచిన బోధ ఎట్లుంది నువ్వు దీన్ని స్వీకరించాలి ఎందుకంటే ఇక్కడ మనం ఎవరిని బలవంతం చేయం కదా ఇది ఆత్మలో నువ్వు ప్రేరేపరలో ప్రార్థనలో మెలకువగా ఉండి బెరియన్లు ఎట్లయితే పరిశీలించరో అట్లా పరిశీలించి స్వీకరించాలని ఈ బాధ్యత అది వచ్చిన వాడవడనే కానీ బెరియన్లు వాళ్ళని పరిశీలించరు ఈ బోధ దైవికమైందా కాదా బైబిల్లో ఉందా లేదా అని పరిశీలించి వాళ్ళు తీర్మానించుకున్నారు దీన్ని స్వీకరించాలన్నా వద్దా అయితే ఆశ్చర్యం ఏంటంటే బెరియన్లు బహుగనులు అని సాక్ష్యం పొందిండ్రు తెసలోనికుల కంటే ఎందుకంటే తెసలోనికులు బైబిల్ అంతట్లో కృత నిబ పుస్తకాలలో తెసలోనికులు బహు తెలివిగల వాళ్ళనండి వాళ్ళ తెలివి ఎక్కడ వరకు దయ చేసిందంటే మనుషుల కల్పనలను పాటించడానికి దారి చేసింది అబద్ధ బోధల్ని పాటించడానికి దారి చేసింది కొంతకాలంకి ఏమవుతుందంటే పరిశీలించి పరిశీలించి అరే ఇదేదో బాగుంది కదా ఇదేదో బాగుంది ఆ శారీరకమైన తలం పన్నట్టు ఆశ ఆ ఆశ వారిని అబద్ధపోతట్టు తెరుగుతుంది అన్నట్టు అట్లా వాడు సైతాన్ని పోసగించండి ఆ సంఘాన్ని అని చూపిస్తాను తెసం పత్రికలో అందుకని తెసం రాసిన పత్రికలలో పౌలు ఎంతగానో దాన్ని హెచ్చరించండి మీరు చెడిపోకుండా ఉండాలంటే జాగ్రత్త మీరు తప్పుడు మార్గాల తప్పుడు బోధన పాటించకుండా ఉండాలంటే ఇవి మీకు తప్పు ఆయన హెచ్చరికలలాగా పత్రికని అట్లనే మన కూడా అంతే సంఘాలు పరిశుద్ధంగా ఉంటారు ఎందుకంటే కన్యక కాబట్టి కానీ అబద్ధ బోధల్ని స్వీకరించి నిద్రపోతూ ఉంటారు ఎందుకు విశదీకరించే వాడి మీద ఆధారపడింది విశదీకరించేవాడు ప్రభు వలన పంపబడ్డవాడా లేక ఈ లోకం వాణ్ణి అంటే మానవులు మానవ తలంపులను ప్రభు పంపిస్తే వాళ్ళు దానికి స్పందించినప్పుడు మేలుకుంటారు మనుషుల ద్వారా కల్పించబడిందంటే నిద్రపోతూ ఉంటారు అట్లా బుధునిని కన్యకలాగా మారిపోతారు అట్లా నేను చూసిన నా వ్యక్తిగత ఆలోచన ఇది అది నేను అందా మీది రూబ్ను కూడా ప్రతి సంఘం స్టార్టింగ్ లో మంచిగానే ఉంటుంది పరిశుద్ధంగా అంత రోషం పౌరుషం అంతా బాగుంటుంది కానీ కమైనా నిద్రపోతూ ఉంటుంది ఆయన వచ్చే టైంకి అన్ని కొనికి నిద్రిస్తాయని చూపించిన మీ మత్ శివార్థ ఇరవై ఐదవ అధ్యాయంలో ఆయన వచ్చే సమయానికి పది మంది కొనికి నిద్రించేది అంటే బుద్ధి లేని వారు బుద్ధి గలవారు కానీ బుద్ధి లేని బుద్ధి గలవారు వాళ్ళు చేసిన పని అంతే బుద్ధి గల బుద్ధి లేని వారు చేసే తప్పడు తప్పు బోధని అని నిద్రపోయిన మేల్కోవడం అంటే నీకు సత్యం ప్రకటించబడప్పుడు నువ్వు మేల్కోవాలా ఏ నేను మేల్కొనిటనే పండుకుంటా నాదే కరెక్ట్ నా బోధనే కరెక్ట్ నాకు చెప్పిన కరెక్ట్ మా సంగ్రహమే కరెక్ట్ అంటే నిద్రపోతారు అన్నట్టు ఇది చేసినావంతలంపై అట్లా మంచి మంచి సంఘాలు అప్పొస్తున్న బోధన తిరుణీకరించినాయి రెండు సంవత్సరాలు క్యాథలిక్ సంఘం కూడా ధృణీకరించింది అందులో నుంచి బయటకు వచ్చిన ప్రొ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ధృణీకరించినాయి ఈరోజు ఏ సంఘం పేరని తీసుకోండి మనం దీనికి వ్యతిరేకం కానే కాదు ఎందుకంటే సంఘం అనేదే ఒక వ్యవస్థ అని మనకు తెలుసు ప్రపంచాత్మకంగా ఉన్న వ్యవస్థ అదొక రాజ్యం ఒక స్థలానికి సంబంధించింది కాదు కళ్ళ కనిపించే అసలే కాదు అని మనం చూస్తాం మధ్య ఎన్నిసార్లు కాబట్టి ఈ ఏడుగురు రాజ్యులలో ఐదు మంది కూలిపోయినారు అవే నేను చూపించిన పోయిన వారము ఐగుప్తు అశూరు పారసిక గ్రీసు మరియు రోమా ఈ ఐదు కూలిపోయినాయి కానీ ఒకడున్నాడు అంటే బబ్లోని ఇంకా మిగిలింది ఎందుకు అది ఇంకా ప్రాణంగా అనిపిస్తుంది కాబట్టి కానీ నేను పోయిన మీకు చూపించిన ఐగుప్తు రోజు కూడా ఉందని సుదమా ఈ రోజుకి కూడా ఉందని చూపించిన ఎందుకంటే అక్కడ మన ప్రభు సెలవడండి దాన్ని మనకి శరీర ప్రకృతి సహజంగా చూస్తే ఆయుగుప్తులు ఎక్కడ సెలవైబండి మన ప్రభు సుధమాలు ఎక్కడ సెలవుయబడండి వాళ్ళు ఆత్మీయమైన సత్యాలు యేసు ప్రభుల్లో మనకి స్వాతంత్రత స్వాతంత్రం ఉంది ఆయన మరణిస్తేనే నీకు స్వాతంత్రం పాపం నుంచి విడుదల కాబట్టి ఇస్రాల్ పదలకి అక్కడ విడతల కల్పించండి కాబట్టి అక్కడ మరణించండి ఆయన అట్లనే బబులో నుంచి బానిసల నుంచి బానిసత్వం నుంచి వారిని బయటికి తీసుకొచ్చండి అక్కడ మరణించండి అన్నట్టు కానీ ఈరోజు ఉన్నాయంట ప్రజ్ఞాగ్రంథలు చూసినాం మనం ఉప్మాన్ రీతిగా అది సొదమా అది ఐగుప్తని సొదం దానికి పేరు అన్నాడు ఆ పట్నంలో మన ప్రభు కూడా వాక్యం కాబట్టి వీటిని ఎవరు కూడా డైరెక్ట్ గా అర్థం చేసుకోలేరు కన్ఫ్యూజన్ ఉంటే కానీ మనకి ప్రభు వాటి అన్నింటినీ అది పోయిన వరం మనం చూసినాము దాని గ్రంథం నాలుగో దేశం పదిహేనో వచ్చంలో ఈ చెట్టు మొద్దును అట్లనే పెట్టండి దాన్ని కొంతకాలం వరకు ఇనుము ఇనుపుతోనూ ఆ ఇత్తడితోని సంఖ్యలు దానికి ఏమంటున్నారు కట్టివేమన్నారు ఎందుకు కొంతకాలం కదిచ్చి గురుస్తుంది అన్నట్టు కాబట్టి ఎందుకు ఇది ఈ సంఘము ఈ యొక్క ఏడు శాతాలలో ఇంత అపవిత్రంగా తయారైనాయి అనేది మనం చూసినాం ముఖ్యంగా ప్రకణ గ్రంథం పద్దె పద్దెనిమిదవ అధ్యాయనికి వచ్చినప్పుడు అవి ఆ పట్నం లేక మహాబగులంలో అపవిత్రమైన గుంపులు జమ అయిపోయినాయి అనేటు గుంపులు కాబట్టి వాటికి శిక్ష రావాల్సిందే ఆయన చేసిన ఆ యొక్క త్యాగాన్ని వాళ్ళు అపహాసం చేశారు కాబట్టి ఇప్పుడు చూడండి కొంతకాలం అన్నాడు కదా ఇందాక మనం చూస్తాం మా వాక్యాన్ని మరోసారి చూడండి పదవచనం పట్టణ గంధం పదిహేడవ దేమ మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమే ఉండవలేను కాబట్టి ఈ కొంచెం కాలం సంబంధించింది మనం చూస్తున్నాము ఒక క్లు అయితే ఇచ్చేస్తాను ఈ కొంచెం కాలం అనేది సబల కాలం దానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా నేను చూపిస్తాను మీకు ఎవరి దగ్గర అవకాశం ఉంటే మీరు చదవచ్చు కూడా కొంత టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ప్రతిసారి నేను ఆ బైబుల్ చూసుకుంటా ఈ అన్నా రాసుకున్న నోట్స్ని చూసుకుంటా చెప్పాలంటే కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది టైం కాబట్టి మీరు ఎవరన్నా కొంచెం టైం సేవ్ అవుతూ రెడీగా కాబట్టి ప్రకటన గ్రంథంలో ఈ వాఖ్యలు ఇప్పుడు మనం చూస్తాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యయము మొదటి వచనంలో తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులను వరలో సంభవింపునై ఉన్నవి కాబట్టి అది అండర్లైన్ చేసుకోవాలి మీరు త్వరలో త్వరలో సంభవింపునై ఉన్నవి ఆయన తన తూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన వ్యూహాలకు వాటిని సూచించను కాబట్టి త్వరలో ఇంగ్లీష్ల మటుకు షార్ట్ షార్ట్ షార్ట్లీ కమ్ షార్ట్ టర్మ్ అయింది షార్ట్ టైం అని కాబట్టి త్వరలో అంటే ఇంకా టైం లేదు అన్నట్టు కాబట్టి షార్ట్ టైం అదే మనం చూస్తున్నాం కొంత కాలము అంటే షార్ట్ టైం ఈ కొంతకాలం దేని సంబంధించింది అనేది మనం చూస్తున్నాం ఎంత కాలం అనేది అయితే ప్రటన గ్రంథము పన్నెండవరణ చదవగల పన్నెండవ అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది అనగా సాతాను తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గల మీ యొద్ధకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను కాబట్టి వాడికి కూడా కొంచమే సమయం ఇచ్చింది దేవుడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం ఈ కొంత కాలము వాడి ఉగ్రతం చూపించాలా కాబట్టి ఈ కొంత కాలం అనేది సంబంధించింది అని మనం అర్థం చేసుకుంటున్నాం అదే రీతిగా ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము పదకొండు అవసరం చదవండి ఎవరన్నా ఆరు పదకొండు మనకందరికి తెలుసు ఇది బైబిల్ స్టడీ ఇది ఆరాధన సమయం కాదని కాబట్టి బైబిల్ స్టడీ అంటే స్టూడెంట్స్ లాగానే మనం ఉంటాం అన్ని రాసుకుంటాం అన్నిటినీ రెడీగా చదువుతాంటాం కొన్ని చర్చస్ పోతాం కదా నేను నేను స్టేజ్ మీద వాక్యం చెప్పకముందే వాళ్ళు రెడీగా ఉంటారు అన్నట్టు ఫటాటా చదివేస్తూ ఉంటారు అంత స్పీడ్ ఉంటారు ఆంధ్రాల ముఖ్యంగా తెల్లని వస్త్రము వారిలో ప్రతి మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అవు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలనని వారితో చెప్పబడిను ఇది గతంలో ఎన్నోసార్లు మనం చూసినాం కూడా ఇది ఎవరనేది ఇది ఒక చిన్న గుంపు వీళ్ళు ఆల్రెడీ దేవన్ కొరకు మరణించిన వాళ్ళు నీరా కుమారిని చంపింది మతపరమైన సంఘము వారిని చంపింది గతంలో వీళ్ళందరూ ఆయన సన్నిధిలో అక్కడ బలిపీఠం క్రింద అంటే రక్షింపబడ్డ వాళ్ళు వీళ్ళందరూ రక్షింపబడ్డ వారు హతసాక్షులై అక్కడ దేవుని సన్నిధిలో సా, గోజాడుతున్నారు ప్రవ్వ ఇంకా ఎంతకాలం నేను అక్కడ ఇంకా ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చడానికి ఇంకా ఎంత కాలం మేము ఇంకా ఎట్లా ఎంత కాలం ఇట్లా అనుభవించాలా మాకెప్పుడు విమోచన అన్నప్పుడు తర్వాత మమ్మల్ని అన్యాయంగా చంపిన వారికి నువ్వు ఎప్పుడు తీర్పు తెరుస్తావు అని అడుగుతున్నాడు వాళ్ళు అప్పుడు దేవుడు అంటున్నాడు కొంతకాలం ఆగండి కొంతకాలమే ఆగండి ఎందుకు అంటే మీ సహా దాసుల లేక మీతో పాటు ఉన్నవారు ఈ లోకంలో ఇంకా ఉన్నారు అనేక మంది మీలాగా వాళ్ళ సంఖ్య సంపూర్తి కావాలంటే వాళ్ళందరూ చనిపోవాల వాళ్ళందరూ హతసాక్షులు కావాలా వాళ్ళందరూ హతసాక్షులు అయినాక అప్పుడు నేను ఈ లోకానికి వస్తా అదే ఏడవ బూర అన్నట్టు ఏడవ బూరలో ఆయన తీర్పు తీరుస్తాడు ఈ లోకానికి వచ్చి కాబట్టి అయితే ఎప్పుడన్నా బాగా అర్థం చేసుకోండి కొంతకాలం అంటే మానవ కాల మానవతంగా ఆలోచిస్తూ ఉంటాం లేక లోకానుసారంగా ఆలోచిస్తాం షార్ట్ టైం అంటే కానీ దేవుని దృష్టిలో టైం అనేది మనకి తెలుసు ఒక దినం వెయ్యి దినం కొన్నిసార్లు ఒక దినము వెయ్యి సంవత్సరాల కూడా చూపించిన వాక్యం కాబట్టి ఒక దినము వెయ్యి దిన పోల్చబడింది లేక వెయ్యి సంవత్సరాలతో పోల్చబడింది కూడా మనం చూపిస్తాం ప్రతి రాష్ట్ర పత్రికలో కాబట్టి కొంత కాలము అన్నప్పుడు బాగా అర్థం అది మహాభయంకరమైన కాలం అన్నట్టు ఆ కొంతకాలమే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి మూడు వర్షాలలో ఏం జరుగుతుందనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు ఆ కొంత కాలంలో చూడండి అంతట నేను అంతట నేను క్రొత్త ఆకాశమును భూమిని చూచి మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయాను సముద్రమును ఇంకనో ఇంకనో లేదు మరియు నేను నూతనమైన ఇరుశులేమను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి సిద్ధపడి మరలోకమందున్న దేవుని యొద్ నుండి దిగువచ్చుట చూచి అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారైన ప్రజల ఇందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై కాబట్టి దేవుని రాజ్యం ఈ ఏడవ రాజ్యానికి సంబంధించిన విషయాలకి ఇప్పుడు మనం వెళ్తున్నాం కొంతకాలమే ఈ ఏడవ రాజ్యము కొంత కాలము అన్న విషయాన్ని మాట్లాడుతున్నాం ఇక్కడ ఏడవ రాజ్యము కొంత కాలము ఎట్లా ఉంటుంది అనేదే మనం ఇప్పటి వరకు అర్థం చేసుకుంటున్నాం అయితే ఇరవై ఒకటవ ఏం చేస్తున్నామంటే కృతాకాశము కృత భూమి పాతవి గతించినాయి అంటే ఇవి ఆత్మీయమైన నిజంగా కృతాకాశం కృత భూమి ఉండదు ప్రకృతి సహజంగా ఇది ఒకటేసారి సృష్టించబడింది భూమి ఇట్లనే ఉంటేది ఎప్పటికైనా ఈ విషయము బహు జాగ్రత్తగా మీరు పరిశీలించాలా కృత ఆకాశము కృతగా మార్చడు అంటే కొత్తది తయారు చేయడు పాతదే కొత్తది కావాలా అది ఆత్మీయమైన విషయం అట్లనే ఆ భూమి కూడా ఇంత పెద్ద భూమిని తిరిగి అయినా కృతగా చేయాలా పాతది చేయాలా అది ప్రకృతి సహజంగా రాంగ్ బోధలు కాబట్టి పాతది కృతగా మారాలా కాబట్టి మనకు తెలుసు ఆకాశం అంటే దేనికి సంబంధించింది భూమి అంటే దేనికి సంబంధించింది ఆకాశం అంటే ఆకాశవాసులకు సంబంధించింది భూమి అంటే భూమి సంబంధించింది అవి మొదట ఉన్నాయన్నీ అంటే పాతవన్నీ గతించిపోవాల్సిందే అవి ఎప్పటికీ కనిపించమన్నట్టు అవి తిరిగి క్రొత్తగా మారాల్సిందే కాబట్టి మొదటివి రెండు గతించాల్సిందే అంటే ఏ రీతిగా అర్థం చేసుకుంటామంటే మతపరమైన జీవితానికి సాదృశ్యం రెండు గుంపులు ఇవి సంపూర్ణంగా గతించాల్సిందే కొత్తది రావాల్సిందే ఏందా కొత్తది అంటే పరమయరుషులేం లక్ష నలభై నాలుగు సాదృశ్యము అందులో చాలా లేట్ గొప్ప జన సమూహం వస్తారని ఒకసారి నేను వాక్యం చూపించిన మీకు ఇంతమంది జ్ఞాపక ముందు నాకు తెలియదు కానీ ఎప్పటికైనా పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండే గుంపు లక్ష నలభై నాలుగు వేల మంది వీరి అన్నిధీలు ఏ అబద్ధం లేదని చూపించిన వాక్యాలు ముఖ్యంగా పక్కన గంధం ఏడవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయం వీళ్ళకి సంబంధించింది ప్రగ అంటే లక్షా నలభై మందికి మూడు డెడికేటెడ్ అధ్యాయాలు దేవుడు కానీ గొప్ప సమూహానికి దగ్గర దగ్గర పంతొమ్మిది అధ్యాయులు అనుగ్రహించండి ఎన్నైతేనేముంది మనకి పని అర్థమైపోతే చాలు అయితే యోహన్ అంటున్నాడు నేను చూస్తున్నాను పార్లక రాజ్యం ఆ పరమ ఎరుషులేం పై నుండి కింది దిగి రావడం వెళ్ళి కుమార్తే లాగా తన భర్త కొరకు సిద్ధపడుతుంది కాబట్టి ఆ కింది దిగి బాగా అర్థం చేసుకోండి పైకి వెళ్ళిపోద్దని అన్నది బోధ ప్రపంచాత్మకంగా ఉంటే క్రిందికి వస్తుంది అనేది ఇంకొక బోధ ఇది ఎవరు తెలియదు కూడా యాక్చువల్ గా సంఘము క్రింద దిగి రావడం అంటే ఏ ఆయన పాదంల దగ్గరికి రావడం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తన భర్త ఎక్కడుంటే అది అక్కడుండాల ఆ సంఘం కాబట్టి కృతాకర్షము కృత భూమి అంటే అందరూ లక్ష నలభై నాలుగు వేల మంది మరియు గొప్ప జన సమూహం అందరూ సంపూర్ణంగా మార్చబడ్డ వీళ్ళందరూ కలిసి పొరమెరిచలేమైపోయి ఎందుకంటే నేను చూపించిన మధ్య శుభ వార్త బుద్ధిగల కన్యకలు గదిలోకి వెళ్ళిపోయినాక తలుపులు వేయబడ్డాయి అప్పుడు వీళ్ళు ఆలస్యంగా వచ్చిండ్రు తలుపులు కొడతారు కానీ మీరు ఎవరో మాకు తెలియదు వెళ్ళిపోండి అన్నాడు ఎందుకు వెళ్ళిపోమన్నాడంటే వాళ్ళంతా షార్ట్ టైమ్ అన్నట్టు అప్పటికప్పటికంతా రెడీమేడ్ అన్నట్టు కాఫీ పేస్ట్ తీయాలజీ మనుషులు వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు ఈ లోకంలోకి పోయి సంత విధులకు పోయి అనుభవించి అక్కడంతా హతసాక్షులు అయి హతసాక్షులు వారి మెడల మీద కథలు ఉన్నప్పుడు అప్పుడు వారి జీవితాలు ప్రభు సమర్పించుకొని మహాశ్రమలు షార్ట్ టైం ఆ షార్ట్ టైంలో దేవుని యొక్క గొరపిల్ల యొక్క రక్తంలో అప్పుడు వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని అందరు హత సాక్షులై అప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నారు తెలియని వస్త్రాలు ధరించుకొని వీరందరూ ఎవరు అంటే మహాశ్రమలలో గొరపిల్ల రక్తంలో వారి వస్త్రాలను ఉతుక్కొని వచ్చిన వారు అప్పుడు వారు ఆ యొక్క పెళ్లి విందులోకి వస్తున్నారు అన్నట్టు కాబట్టి పెళ్లి విందులో అతిథుల లాగా లేక పెళ్లి కుమార్తె లాగా అంటే అతిథులాగా ఆరంభమై అప్పుడు పెళ్లిపోమార్తె స్థితికి ఎదుగుతున్నారు అప్పుడు లక్ష నలభై నాలుగు వేల మంది గొప్ప జన సమూహము ఒకటే గుంపు రెండు అన్నట్టు అవి ఆత్మీయ స్థితిలో రెండుగా మారి పెళ్లిపోమార్తెలాగా మళ్ళా తిరిగి ఈ లోకంలోకి దిగి వస్తున్నారు అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏడవ అంటే పర్లు రాజ్యానికి సంబంధించిన బోధ ఏడవ తల గురించి కానీ ఇది చివరికి ఏమవుతుందన్నది మనం హతసాక్షులు ఎందుకు అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం షార్ట్ టైంలో ఎందుకు అంటే వారు ఆ అది ఐగుప్తు అషూరు బబులోన్ అది బబులోన్ మూడవది బబులోన్ తర్వాత పారసిక దాని తర్వాత గ్రీస్ దాని తర్వాత రోమ్ మొత్తం ఆరు కాబట్టి మూడవది బబులోన్ కాబట్టి ఈ బబులోన్తో పాటు కలిసి ఉంది కానీ ఇందాక చూసిన వాక్యము ఈ ఆరు ఏడు ఏడుతో పాటు కలిసిపోయి ఎనిమిదవైతున్నాయి అంటే ఐదు కూలిపోయినా కానీ అవి ఆత్మీయ స్థితులు ఎక్కడో ఉన్నాయి ఐవక గుణగణం నీలో ఉంది మతంలో అశ్వరి గుణగణం ఉంది బహుళూరు గుణగణం ఉంది అపారసిక గుణగణం ఉంది అదే గ్రీసు గుణగణం ఉంది అదే రోమా గుణగణం ఉంది ఇవన్నీ కఠినమైన రాజ్యాలు ఇవన్నీ పరో రోజుని కలిస్తే అది అది కూడా కఠినంగా తయారైపోయింది ఒకప్పుడు సాధువు ఉండేది ఈరోజు కఠినంగా తయారైపోయింది నేను చూపించిన మీ గతంలో ఒక చిన్న త్వరలో మతపరమైన క్రైస్తవులు ఈ లోకానికి విరుద్ధంగా లేస్తారు కత్తులు గన్నులు పట్టుకొని ఎందుకంటే ఇంతకాలం మీరు మమ్మల్ని చంపారు కదా ఇప్పుడు మేము తిరిగి మీ అంటే పోయి అనేక చంపుతారు ఎందుకంటే ఈ ప్రవచన మాట నెరవేరాల అది బహు కటినంగా తయారవుతుంది ఎనిమిదవది ఎనిమిదవది అంటే నేను చూపించిన గతంలో మీకు ఏషావు గుణగణం కలిగింది అది మనం చూసిన హేబిల్ రాష్ట్ర పత్రికలు భ్రష్టత్వంలో పడిపోతుంది మొదట భ్రష్టత్వం సంభవించిన నిదర్శన రాష్ట్ర పత్రికలు మనం ఆ భ్రష్టత్వము సంభవించినాకనే దేవుని కాబట్టి ఏడవ తల మూడవ తలతో కలి ఐదవ సారీ ఐదవ ఏడవ తల మూడవ తలతో కలిసి తక్కిన ఐదు కూలిపోయినయ్యి ఆత్మలో ఆత్మీయ స్థితిలో ఎదిగినాక బయటకు వచ్చినాక అవన్నీ ఎనిమిదవ తలలాగా మారిపోయి శాశ్వతంగా నాశనం కాబోతుంది కాబట్టి మనకు తెలుసు ఇవన్నీ గతంలో మనం దీర్ఘంగా చూసినయే కానీ ఇప్పుడు మటుకు డైరెక్ట్ గా వాటిని మనం చూస్తా టి దాని స్థితి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చిందని పేతరు ఎందుకు చెప్పింది అనేది ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మనకి ఇవన్నీ ఎనిమిదవ తల ఎనిమిదవ రాజ్యము శాశ్వతంగా నాశనం కాబోతుంది అయితే ఏడవ తల ఎప్పుడు ఆరంభమైంది చూడండి మత్ సువార్థ పన్నెండవ అధ్యాయం ఎవరైనా చదవచ్చు మత్య సువార్థ పన్నెండవ అధ్యాయము వచనం దాని తర్వాత లూకా సువార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం ముందు మత్స వార్త చూద్దాం పన్నెండవ అధ్యయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఎప్పుడు ఆరంభమైంది ఏడవ పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా దేవుని రాజా మీ యొద్ధ మీ యొద్ధకు వచ్చి ఉన్నది కాబట్టి ఇది ఎప్పుడు ఆరంభమైంది నేను చూపిస్తున్నా రోమా సామ్రాజ్యము ముగింపు దశలో మన ప్రభులక సువార్థ బోధ ఆరంభమైనప్పుడు ఆయన ఎప్పుడైతే దయ్యంలను వెలగొట్టడం స్టార్ట్ చేసిండో అప్పుడే పర్లోక రాజ్యము ఆరంభమైంది ఈ రహస్యం ఈ సీక్రెట్ ఇంకా సీక్రెట్ కానేదంత ఎందుకంటే ఈ లోకమంతా సైతాను ఆధీనంలో ఉంది అయితే చూపించిన ఎప్సల రాష్ట్ర పత్రిక ఆరోగ్యంలో అవి నాలుగు గుంపులని దయ్యంల గుంపులు నాలుగు గుంపులవి ప్రధానులు అధికారులు మొదటి రెండు గుంపులు తగ్గినై రెండు గుంపులు అయితే శిలవ మరణం ద్వారా ప్రధానులను అధికారులను ఆయన నిరాధలుగా చేసిండు మొదటి రెండు గుంపులని వీక్ చేసిండు ఆయన కాబట్టి సైతానికి సైతాను శక్తులకి ఆ మేరిన్ స్పిరిట్స్కి నీ మీద అధికారం లేదు రెండు గుంపులకి నీ అధికారం లేదు ఎందుకంటే దేవుడు వాళ్ళని నిరాధలుగా చేసి వారికి ఏ పవర్స్ లేకుండా చేసిండు కానీ తగిన రెండు గుంపులని నీకపగించండు నువ్వు వాళ్ళని నీరాదులుగా చేయాలని అపవిత్రాత్మలు ఆకాశ సమూహాలవి వాటిని నువ్వు నీరాదులుగా చేయాలా నీ సేవ దానికి సంబంధించింది దానికి ఇది క్రైస్తలకు అర్థం కాదు ఎప్పుడు కూడా ఎందుకంటే అలా అర్థమైన రోజు వాళ్ళకి యుద్ధం అన్నట్టు ఏ రోజైతే వాళ్ళు దాన్ని తెలుసుకోకుండా ఉంటారో సుఖానుభావంగానే జీవిస్తుంటారు తెలుసుకున్న రోజు వారికి భయం భయంకరమైన శిక్షలు స్టార్ట్ అవుతాయి ఉద్యోగ స్థలంలో కుటుంబాలలో సంఘంలో వాటన్నిటి మీద వాళ్ళు విజయం పొందుతూనే కానీ ఆ సైతన సమూహాలని తొక్కలేరన్నట్టు వాళ్ళు సర్పంలోని అధికారం మీకు ఇచ్చిన కానీ ఎప్పుడు వాడుకోలేదు వాళ్ళకి అది తెలియదు అర్థం శత్రువు బలమంతట మీద అధికారం ఇచ్చిన అంటే ఎప్పుడు వాడుకోలేదు వాళ్ళకి అది వాక్యం ఎక్కడ చెప్పారా వాక్యం చర్చ ఎందుకు చెప్పారంటే వారు మొదటిది కూడా గ్రహించలేదు ఎందుకంటే సైతానికి ఏ అధికారం లేదు అని గ్రహించలేదు కాబట్టి ఎఫ్ఎ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాన్ని ఏ రోజు కూడా ఆ రీతిగా అర్థం చేసుకోలేదు ధ్యానించిన చాలా పుస్తకాలు వాటి మీద నేను చూసిన కూడా గతంలో నేను ఇప్పుడు చదివిన కానీ ఆ ఏ పుస్తకాలలో కూడా ఈ విషయాలు రాయబడలేదు కాబట్టి పర్లో రాజ్యం ఎప్పుడు ఆరంభమైందంటే మన ప్రభువు ఎప్పుడైతే దయ్యంలో వెలగొట్టడం స్టార్ట్ చేసింటో అప్పుడే ఆరంభమైంది అంటున్నాడు ఆయన ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆరంభమైంది టెంపరీగా అది ఆగిపోయింది ఆయన మరణం ద్వారా ఆయన పునరుద్ధానమైనాక అపోస్తుల కాలంలో మళ్ళా తిరిగి కంటిన్యూ స్టార్ట్ అయింది ఇప్పుడు అది ముగింపు దశకు వచ్చింది అన్నట్టు కాబట్టి అది బహుపాత కాలం తది ఎంతో పురాతనమైంది ఒక రీతికి చూస్తే పర్లక రాజ్యము ఎప్పుడు ఆరంభమైందంటే మనం చూస్తాము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాలో ఆరంభమైంది ఒక చూస్తే అది ధ్యానించిన వారికి జ్ఞాపకం ఉంటుంది కానీ ఏసు ప్రభు వచ్చినప్పుడు పర్లవరాజ్యం అంటే కొంతకాలం కదా ఆగిపోయింది మలాకి గ్రంథం ద్వారా మళ్ళా దాన్ని ఆరంభించిన వాడు మన ప్రభు ఆయన మరణంతో టెంపరీగా ఆగిపోయింది అపోస్తులు వచ్చినాక దాన్ని కొనసాగించారు నీ కాలంలో అది ఎండ్ అవుతుంది ఇప్పుడు చదవంటి లూకాసు వార్త పదేడా ఇరవై ఇరవై ఒకట వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చను ఇది కొంతకాలం కిందట నేను అనుకుంటే బహుశా రెండు వేల ఎనిమిది నుంచి మనం చూసినాం ఈ వాక్యాన్ని రిపీటెడ్గా వస్తూ ఉంది మన దగ్గరికి ఈ వాక్యం పరిసైలు ముఖ్యంగా పర్లక రాజ్యాన్ని కండారజాలనుకుంటున్నారు అంటే పర్ల రాజ్యం ఎప్పుడు వస్తుందని దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని రెండొకటి అని కూడా మనం అర్థం చేసుకోవాలా పర్లోక రాజ్యం అన్న దేవుని రాజ్యం అన్న ఒకటే కొన్ని బుక్స్లంతా తేడా చూపిస్తారు రెండు ఒకటి కాదని సరే వాళ్ళ వార్తం వాళ్ళది మన అర్థం మనది రెండు దేవునికి సంబంధించినవి పర్లోక రాజ్యం అన్న తెలుసు దేవుని రాజ్యం అంటే మనకు తెలుసు దేవుడు అక్కడ ఉంటాడని పర్లోక రాజ్యం అంటే అవి బలవంతం చేతిలో పట్టబడ్డాయి అంటే మొద మూడవ ఆకాశము ఆకాశం వరకు దుష్టాత్మలు ఉంటాయని మనకు తెలుసు వాటన్నిటిని నువ్వు ఓడగొట్టి వాటి ఆ స్థలాలను ఆక్రమించుకోవాలి ఎందుకంటే నీకు అనేక నివాసాలు ఉన్నాయి అక్కడ అవి నీ అవి నువ్వు పోయి వాటిని స్వాధీనపరుచుకోవాలి కానీ చాలా ఇక్కడే కొట్టుకుంటున్నారు ఈ లోకంలో కాబట్టి ఈ పరిసరలో చదువుతున్నారు ఏసు ప్రవని పర్లుక రాజ్యం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మేము చూస్తాం దాన్ని చాలా మందికి కూడా ఇదే బాధతాం ప్రవ్వా ఎప్పుడు వస్తావు ప్రవ్వా త్వరగా రా ప్రవ్వా ఆయన ఏమంటున్నాడు పర్లోక రాజ్యము కళ్ళ కనిపించేటట్టు వచ్చేటిది కాదు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమత్ నాట్ విత్ అబ్జర్వేషన్ పర్లోక రాజ్యము ప్రత్యక్షంగా రాదు అది ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీలు ఎందుకు పార్లోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అంటే మీ హృదయంలో ఉన్నది అంటున్నాడు అంటే ఆయన దాన్ని అక్కడ దాచిపెట్టిండి నీ హృదయంలో అది సీక్రెట్ సైతానికి దాన్ని ఇవ్వని దొరకనీయకుండా దాచిపెట్టిండు అక్కడ ఏసుప్రభు మనిషిని కలుసుకోవాలనుకుంటాడు కదా హృదయంలో అందుకని హృదయం అన్నిటికంటే బహు ప్రాముఖ్యమే దాన్ని దృష్టిలో లుకాసు దాని దాన్ని మరోసారి విశేదీకరించడండి తొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయం లుకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదకొండు పదిహేను వర్షాలలో కొంచెం స్పీడ్గా వారు ఈ మాటలు వినిచుండగా తాను ఎరుశులమునకు సమీపమున ఉన్నట దేవుని రాజ్యము వెంటనే అగపడుట వలనని అగపడునని వారు తలంచుకుంట ఆయన మరి యొక్క వారితో చెప్పను ఏమనగా కాబట్టి ముఖ్యంగా వారు ఏమనుకుంటున్నారంటే దేవుని రాజ్యం బహు సమీపం ఉంది అనుకుంటున్నారు అన్నట్టు అప్పుడు దేవుడు వాళ్ళ తలంపులని గ్రహించేమంటుంటే చూడండి పన్నెండవ వచనంలో ఒక ఉపమానం చెప్తున్నాడు రాజకుమారుడుకుడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది పది పది తల పది మేన మేనములు అంటే ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను అయితే అతను అతని పట్టణాస్తులని ద్వేషించి అతడు మమ్మూ నెనుట నీ మాకిష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించను తెలుసుకుంటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన వద్దకు విలువనంపమని ఆజ్ఞాపించను అయితే ఈ ఉపమానం మనం చూసినాం గతంలో అనేకసార్లు చదివిన వాళ్ళ మీద దీనికి ఈ యొక్క రాజకుమారుడు ఏసు ప్రభుకి సాదృశ్యం అని మనకు తెలుసు ఆయన కొంతకాలం ఇక్కడ ఉన్నాడు తర్వాత దీర్ఘంగా వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోక ముందు ఏం చేసి అనేది మనం చూస్తున్నాం పార్ కంట్రీ అంటే దూర కదా దూర దేశానికి బయలుదేరిండి ఆయన ఎందుకు బయలుదేరిండు అంటే మరోసారి చదువు పన్నెండవ వచ్చిన రాజకుమారుడు ఒకడు రాజకుమారుడు సంపాదించుకొని మరలా రావాలని దూరదేశం మనకు ప్రయాణమై కాబట్టి ఆయన దూరదేశానికి వెళ్ళిండు రాజ్యాన్ని సంపాదించుకొని రావడానికి అయితే రాజ్యం ఇక్కడుంటే అక్కడెక్కడ పోతుండే సంపాదించుకోవడానికి చూడండి మాట్లాడుతున్నప్పుడు బహు జాగ్రత్తగా పరిశీలించాలి ఈ విషయాలన్నీ అక్కడెక్కడికి వెళ్ళిండి ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కొరకు టు రిసీవ్ అని ఉంది ఇంగ్లీష్ లో రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి రావాల తిరిగి వచ్చి మనకి అది ఆయన పాయింట్ అయితే ఆయన మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వచ్చింది ఆయన మరణం ద్వారా ఈ లోకానికి వెళ్ళి విడిచిపెట్టి పరిలోకానికి వెళ్ళిండు దూరదేశం అక్కడ తన మరణము ఆధారాన్ని తండ్రికి చూపిస్తున్నట్టు మనం గ్రహించుతున్నాం మీద ఈ లోకపు రాచలన్నీ తనవైనయి అప్పుడు అప్పుడు తండ్రి ఈ లోకపు రాజ్యని తిరిగి తనకు అప్పగించాడు అవి తీసుకొని ఇప్పుడు వస్తున్నాడు తిరిగి రెండవసారి రెండవ రాకు సంబంధించి కాబట్టి ఆయన మరణ ద్వారా ఈ లోకాన్ని సంపాదించుకున్నాడు ఈ సృష్టి ఆవత్తి మీద అధికారం సంపాదించుకున్నాడు తిరిగి ఆయన తిరిగి వాటిని తీసుకొని ఇప్పుడు మన దగ్గరికి రాబోతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు హ్యావింగ్ రిసీవ్డ్ ద కింగ్డమ్ అని కాబట్టి తిరిగి వచ్చినప్పుడు ఈ పది మంది దగ్గర నుంచి ఆయన ఒక లెక్క అడగబోతున్నాడు ఆశ్చర్యం కదా పది మంది ఇక్కడ కూడా ఉన్నారు ఆయన పనివారు పది మంది ఇక్కడ కాబట్టి పర్లోక రాజ్యం తీసుకోవడానికి రావడానికి పోయింది ఆయన అక్కడికి ఎప్పుడు తీసుకొని వస్తున్నాడు అని చెప్తున్నాడు కానీ ఆయన రాజ్యాన్ని మన హృదయంలో దాచిపెట్టేసి కూడా మనం చూసినాం వాక్య గతంలో మొత్తం సో మార్కు సువార్త చూడండి ఇప్పుడు మార్కు సువార్త పదమూడవ అధ్యాయం తెలుసు మనకి ఇది తలాంతలకు సంబంధించిన బోధాని ఇందాక ఇది ఒక సువార్త పంతొమ్మిది అధ్యాయము అధ్యాయం చూడండి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలుపుగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లి విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును చూడండి పర్లో రాజ్యం ఎట్లా ఉంటుందంట ఫస్ట్ వచనంలో చెప్తున్నాడు ఒక వ్యక్తి దూరదేశం బయలుదేరుతున్నాడు వెళ్ళక తన దాసులకు అధికారం ఇచ్చిండు అది అండర్లైన్ చేసుకోవాల పాయింట్ తన దాసులకు తన సేవకులకు అధికారం ఇచ్చిండు ఇచ్చేమన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించిండు అది మనకు తెలుసు ఐదు రకాల పరిచయలని ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక నాలుగు అధ్యాయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించిండు ఈ లోకంలో ను ఏ పని చేస్తున్నావు అనేది అది ఇంపార్టెంట్ ఆయన తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆ పని చేయాలా అని చెప్తున్నాడు కానీ అక్కడ ఏం చేసిందంటే ఒక వ్యక్తికి మటుకు ద్వారపాలకునిచ్చి ఉద్యోగం ఇచ్చింది పోర్టర్ అంటాను కదా ఇంగ్లీష్ లో పోర్టర్ టు వార్ తెలుగులో ఏముంది కదా ద్వారపాలకుని ద్వారపాలకు ఒకటి ద్వారపాలకుడు తక్కిన వాళ్ళంతా రకరకాల పనులు చేసేవారు కాబట్టి ఎప్పుడైనా మనం వాక్యం చదివినప్పుడు అది నీకు తగిలి నీకు తగలాలా వాక్యం నేను ఎక్కడున్నాయి ఇక్కడ ఇంకటి గ్రంథపు చుట్టలో నేనున్నాడు దావీది రాజు హౌలంటాడు మీరు పత్రికలు అన్నాడు మీరే పత్రికలు అన్నాడు కాబట్టి ఈ వాక్యాలలో నువ్వు ఎక్కడున్నావా చూసుకోవాలా అదే జీవోగ్రంథం అంటే జీవోగ్రంథంలో నీ నీ పేరు లిఖింపబడింది ప్రతిసారి నువ్వు వాక్యం ధ్యానించినప్పుడు నా రోల్ ఎక్కడుంది నేను ఎక్కడున్నాయి ఈ వాక్యాలలో సాయంత్రము వాక్యం చూస్తున్నాం ఇక్కడ మేము యునైటెడ్ స్టేట్స్ లో అయితే కీర్తన గ్రంథము మొదలధ్యాయంలో నాలుగు గుంపులు మనకు తెలుసు మొదటి వచనం నుంచి చూస్తే నాలుగు గుంపులు ఉంటాయి అక్కడ దుష్టుల ఆలోచన చెప్పినడాక పాపల మారణ లాగా కూర్చున్న చోటను కూర్చున్నాక యహో ధర్మశాస్త్రాన్ని దివారత్లు ధ్యానించేవాడు ధన్యుడు ధన్యుడు అనేవాడు నాలుగవ గుంపు మొదటి రెండు గుంపులు దుష్టుడు పాపులు అపహాసకులు వారి సహవాసంలో లేనివాడే ధన్యుడు అని చెప్తుంది ఆ వాక్యం అక్కడ నాలుగు గుంపులు కాబట్టి ఆ వాక్యం ధ్యానించినప్పుడు నువ్వు గ్రహించాల ప్రవ్వ నేను ఎక్కడో నాలుగు గుంపుల ఎవరు ధ్యానించారు నాకు తెలుసు హండ్రెడ్ నేను చెప్పగలను మొదటి రెండు మొదటి మూడు గుంపులని వదిలేసి నాలుగో గుంపుల నేను కానీ వాళ్ళకి తెలియదు నాలుగు గుంపులు వాళ్ళు లేరని ఎందుకంటే నాలుగో గుంపులో ఉన్న ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసా మొదటి మూడు గుంపులను గుర్తిస్తేనే ఆ మొదటి మూడు గుంపులలో ఉన్న గుణగణాలలో ఒక్కటి నీలో ఉన్నా నువ్వు నాలుగో గుంపుకి యోగ్యత లేదన్నట్టు అందుకు ఇవన్నీ చూపిస్తున్నాడు మనకి కాబట్టి ఈ పని రకరకాల పని కానీ నువ్వు ఒక్కరిని ద్వారా అంటే నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని గమనించమని లోపలికి వచ్చేవాడు ఎవడు నీ బాధ్యత నీకు స్పెషల్ సేవ దేవుడు సరే మనము ఆ తక్కిన గుంపుల గురించి ఏం మాట్లాడతలేం మనము నేను ఏదన్నా ఒక రోజు ఐదు పరిచర్లకు సంబంధించిన బోధ ఆరంభిస్తాను ఈ అపోస్తలలో బోధ అయింది అపోస్ల సేవ ప్రవక్తల పరిచర్య అయింది దాని తర్వాత ఆ యొక్క యాజకుల పరిచర్య అయింది చివరిగా బోధకుల పరిచర్య అయ్యింది ఇవి నేను చూపిస్తా అప్పుడు మీరు గ్రహిస్తారు నేనెక్కడున్నాయి ఐదు గుంపులలో అన్ని గుంపులే బైబుల్ అంతా గుంపులే లక్షా నలభై నాలుగు వేల మంది ఆరు గుంపులవి ఐదు గుంపులు సంఘ పరిచర్యలో ఉంటే ఆరవ గుంపు ఆకాశవాసులు జాగరుకులు వీళ్ళు అంటే ఎప్పుడు జాగారం చేస్తూ ఉంటారు మనకు తెలిసే జాగారం అంటే ఏందో తెలంగాణ భాషలో జాగరుకులు అంటే ఎప్పుడు కనిపెట్టేవాళ్ళు వాచర్స్ అంటారు ఇంగ్లీష్లో వాచర్స్ జాగరూకులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు ఈ లోకంలో ఏం జరుగుతుంది దేవుని బిడ్డల మీదకి ఎట్లా ఉపదారం వస్తుంది ఏ వైరస్లు వస్తున్నాయి ఏ రోగాలు వస్తున్నాయి ఏ మందులతోని మనుషుల మీద దాడి చేయబోతున్నారు ఏ వ్యాక్సిన్స్ తో పాపులేషన్ని తగ్గిస్తారు తి దేవుడు నీకు చూపిస్తారు అన్నట్టు నువ్వు ఆ ఆరవ గుంపులు ఉంటే సరే ఇప్పటికి చాలా హైట్ అది హయెస్ట్ లెవెల్ ఆఫ్ బోధలు మనకి ఎందుకంటే అవి మన గుంపుల ఎవరికి ఇంతవరకు మనం పరిచయం చేయలేదు కాబట్టి నేను అంత దీరం కూడా వాటిని చెప్పలేను నేను కానీ మీకు ఒక ఆత్మీయమైన విధానం ఏర్పరిచిండు దేవుడు నేర్పిండు జేమ్స్ రాంగ్ నెంబర్స్ చూసుకొని నేర్చుకోమని మీరు అది నేర్చుకొని రోజు కనీసం గంట రెండు గంటలు మీకు టైం దొరికినప్పుడల్లా టీవీలన్నీ క్లోజ్ చేసేసి మొబైల్ ఫోన్స్ అన్ని క్లోజ్ చేసి కూర్చుంటే మీరు అయిన స్వరం వింటారు కాబట్టి పార్లో రాజ్యం ఏ రీతిగా ఉంది అనేది మనం చూస్తా ఉన్నామో అది ఈరోజు ఎట్లుందో చూడండి మతేశ్వార్త పదమూడవ అధ్యాయంలో చూస్తున్నాం ఇప్పుడు ముప్పై ఐదవ వర్షం చదువుకో ముప్పై ఐదు మార్క్ మార్కుశ వార్తల మత్స పదమూడు మార్కు వార్త పదమూడు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఇంటి యజమానుడు రుద్దు గుంకి వచ్చును అర్ధరాత్రి వచ్చును పోడి కూయక పోయి కూయనప్పుడు వచ్చినో తెలవారినప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవలసినట సూచినేమో కనుక మీరు మెలకువుగా ఉండుడి చూడండి ఇక్కడ ఎన్ని చిహ్నాలు చెప్పినట్టు అర్థం చేసుకోవాలా ఒక క్లూ ఇచ్చిండు ఆయన వచ్చే టైం మొదటిది చిక్కటి పడే టైము లేక మధ్యరాత్రి లేక కోడి పూసే జామున లేక ఉదయమా అంటే అన్ని కవర్ చేసిండే టైం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి కూడా కవర్ చేసిండు ఏ టైం రావచ్చు అని కాబట్టి నువ్వు నిద్రపోతున్నవేమో పరిశీలించుకో పది మంది కన్నెకలు కదా ఆయన తిరిగి తిరిగి జ్ఞాపకం ఇస్తాడు నువ్వు నిద్రపోతున్నవేమో పరిశీలించి గ్రహించి మేల్కో అందుకే నువ్వు జాగరూకంలాగా తయారు కావాలా ప్రభు నన్ను అట్లా నాకు ఇష్టం నీకు ఇష్టం మనం ఒంటరిగా జీవించగలవా ఎందుకంటే ఆరోగ్యంకు ఒంటరి జీవితం నువ్వు కలవలేవు ఇవ్వబడుతుంది ఎవ్వర్ నేను గుర్తించారు కూడా నువ్వు పక్కనట్టు కూడా నేను గుర్తించారు అసలు అరే ఈ బదిరెప్పుడు వచ్చిందంటారు మరి అంత ఒంటరి జీవితం భరించగలవా రాత్రి అంతా ఒక్కనివే ప్రేయర్ చేస్తుంది నీతో పాటు శిష్యులు కూడా ఉంటారు మనట్లుండగలవా చాలా కష్టం ఒంటరి జీవితం చెప్తున్నాను కానీ చాలా తక్కువ మంది బైబిల్లో ఒంటరి జీవితం జీవించారు ప్రవక్తలలో యాజగులు ఒంటరిగా జీవించలేరు కదా వాళ్ళ సంఘంతో పాటు ఉంటారు ఎప్పుడు కానీ ఒంటరిగా జీవించేవాడు ఒక్కడే వాడు ఏసుతో పాటు ఉంటాడు అక్కడ ఎందుకు నిన్ను ఒంటరిగా జీవింపజేయాలనుకుంటుండడు తెలుసా ఆయనతో సహాసం ఆదాం చేసిన తప్పు అదే ఆయన ఒంటరిగా జీవించడం ఇష్టపడలేదు ఆదాం తను చేసిన తప్పు ఫస్ట్ పాపం అదే దాని తర్వాత హవ్వ రావడము పాపం చేయడము ఈ లోకంలోనికి పాపం రావడము అవన్నీ మనం చూస్తాం కానీ యేసుప్రభుకి మనిషి ఒంటరిగా జీవించడం ఇష్టం ఎందుకంటే ఆయనతో నువ్వు సమయం గడపాలా కాబట్టి ఒక గంట సేపు మొబైల్ మీద గడుపుతాం కానీ గంట ప్రార్థన ఉండలేం ఒక గంట టీవీ ముందు కూర్చుంటాం న్యూస్ హాఫ్ అవర్ అవుతుంది కదా మినిమం హాఫ్ అవర్ న్యూస్ ఉంటుంది హాఫ్ అవర్ ఏ రోజైనా బైబుల్ చదువుతాం అంటే చెయ్యలేం వారానికి ఒకసారి రెండుసార్లు చేస్తాం తెలుసు ఇవన్నీ మన బలైన మనం ఎవరిని కంచపరుస్తలేం మన మన స్థితి ఎంత భయంకరంగా దిగజారిపోయింది అనేది మనకి ప్రభు చూపిస్తా ఉన్నాడు అట్లా కాకుండా మేల్కోవాలా అని చెప్తున్నాడు నిద్రపోకుండా మేల్కోండి అని చెప్తుంటూ మార్గసు వార్త తొమ్మిదో అధ్యాయం చూద్దాం ఇప్పుడు మార్గసు వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం వాక్యాన్ని ఇంట్లో ముగించేస్తాను మార్గసు వార్త తొమ్మిదో అధ్యయము మొదటి వచనం మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలమతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూరురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూడండి దేవుని రాజ్యము బలంతో వస్తుందంట అయితే ఇక్కడున్న వారు నిలిచిన ఎవరు కూడా మరణం రుచి ఆయన శిష్యులతో మాట్లాడుతుండడ అందరూ చనిపోయినారు పన్నెండు మంది అందరికంటే ముందు యూధ చనిపోయాడు ఈశ్వర్ యూత్ యూధ తర్వాత తక్కిన వాళ్ళందరూ చనిపోయినారు యోహాను భక్తుడు చనిపోయాడు మరి ఈ వాక్యము ఎట్లెట్లా నెరవేరుతుంది ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ మీరు మరణించారు అంటే అట్లెట్లా సాధ్యం రాదని అంటారు మరి ఏసు చెప్పాడు దాబద్దమ్మా దాన్ని అర్థం చేసుకుంటావు ఆయన శక్తితో రావడము ఆయన రాజ్యము బలముతో రావడము చూసే మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు అని చెప్తున్నాడు కాబట్టి దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం నేను అనేక పర్యాయాలు ఇది గ్రహిస్తూ ఉంటాను హాస్పిటల్స్ పోయినప్పుడు ఐసీలో ఉన్నప్పుడు ఆ మనుషులు లాస్ట్ మూమెంట్లో చనిపోక ముందు నాతో ఉంటారు నా పిహెచ్డీ స్టూడెంట్ కథ నుండే ఎవనొస్తాడు థర్టీ ఫైవ్ ఇయర్సే పిల్లల పాపం ఇంటర్మీడియట్ చదువుతున్నారు పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు బహుధనికుడు మాస్తు డబ్బు భూములు ఉన్నాయి ఆయనకి ఈ హైటెక్ సిటీలో భూములు ఎక్కడెక్కడో భూములు కొనేసిండు ఆయన మస్తు డబ్బులు సంపాదించిండు నా దగ్గర స్టూడెంట్ ఉండే పిహెచ్డి స్టూడెంట్ ఆయన ఒకరోజు ఫోన్ చేసిండు ఫోన్ చేసేసారి నాకు బహు భయంకరంగా నొప్పి ఉంది అంటే సరే నిమ్స్ హాస్పిటల్ తీసుకుపో నేను మాట్లాడతా నన్ను అయితే రేపు నేను మాట్లాడతా మీరు పోండి చాలా అంతా చేసి పెట్టిన కానీ ఆయన పోలేదు మిమ్స్ హాస్పిటల్కి అయితే నేను ఏంది పొద్దున నాకు ఫోన్ రాలేదనేసి నేను మళ్ళా సమ్వేర్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోన్ చేసిన మధ్యాహ్నం ఫోన్ చేసిన చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది నాకు ఇంకా భయం వేస్తుంది ఏమే తర్వాత సాయంత్రం ఫైవ్ క్లాక్ అయినానే ఫోన్ చేసి యశోదలో మా పేరెంట్ మా పిల్లలు బలవంతంగా జాయిన్ చేశారు అక్కడ నన్ను అన్నారు నేను అప్పుడు అనుకున్నారే యశోదకి పోయిండే పోకపోతే బాగుండేనే అనుకున్నా ఆ థాట్ దేవుడు ఇస్తాడు మనకి ఒకవేళ నిమ్స్కి పోయింటే బ్రతికే థర్టీ ఫైవ్ ఇయర్సే ఇద్దరు ఆడపిల్లల పాపం మస్తు ఆస్తిలు ఉన్నాయి ఏ లాభం అంటే తీర్మానం చూడండి ఎట్లా మరణము ఎట్లా తీస్తుంది నేను తీసుకపోతుంది అని నేను నీకు ఎవరు సొల్యూషన్స్ ఇస్తున్నారు అనేది కూడా నువ్వు గ్రహించాలా కొన్నిసార్లు వినకపోవడం వల్ల కూడా మనము మరణం రుచి చూడాల్సి ఆయన చెప్పినప్పుడు నువ్వు వింటే నువ్వు మరణం రుచి చూడం అన్నట్టు మళ్ళీ ఏ ఎటువంటి విషయం గురించి మాట్లాడతండి ఇక్కడ చెప్పండి ముఖ్యంగా ప్రకృతి సహజంగా అర్థం చేసుకోండి జీవ మరణంలో నాలుగో వర్షం కదా వాక్యం అది నేనైతే సంపూర్ణంగా నమ్ముతాను అందుకే ప్రతిరోజు ప్రార్థన ముగించంగానే ఇమ్మార్టాలిటీ డెత్ ఇంపాసిబుల్ అని ప్రార్థన చేస్తా మరణము అసాధ్యము కంపల్సరీ నేను చేస్తా ప్రతిరోజు ఉదయము సాయంత్రం దేవుని కాపుదల నాశనం అసాధ్యం అని ప్రార్థన చేస్తా ఎందుకంటే నా నోటలు బయటకు రావాలి దేవుడే స్వస్థపరచును అనారోగ్యం అసాధ్యం దేవుడే దయచేయును పేదరికం అసాధ్యం నేను ఇట్లా ప్రార్థన చేస్తాను అనే చేదా ఫుల్ కోట్లు కోట్లు సంపాదించుకునే ఆశయం లేదు నాకు పేదరికం వద్దంటున్నాను ఎందుకంటే పేదరికంలో మోసం ఉంటుంది దొంగతనం ఉంటుంది దోచుకోవడం ఉంటుంది పేదరికంలో ద్వేషం ఉంటుంది మనుషుల మీద దనికుండి చూస్తే ద్వేషం వస్తుంది పేద వాళ్ళకి కాబట్టి పేదరికంలో ఉండొద్దు అది నీ నోటి నాల్క ద్వారానే మాట ద్వారానే రావాలి ఇవన్నీ బయటికి అయితే ఎవరైతే నేను చూసిన యశ్వంత్ బ్రదర్ విషయంగా మేము చూసినా ఇంకా నాకు చావాలనిపిస్తుంది అన్నాడు అన్నట్టే పోయిండు ఇనిమియా బ్రదర్ జర్మయా బ్రదరుడు నేను చచ్చిపోతానేమో అమ్మ నేను చచ్చిపోతే మీ పరిస్థితి ఏందమ్మో నోటి మాటదారు పోయిండు తర్వాత ఒక సిస్టర్ అండి ఐ మీన్ నేను సావనే సావను అని ఎన్ని ఆపరేషన్స్ ఎదుర్కొందో గట్టిగా ఉంది ఎనభై రోజు నేను పోయిన పోతే నేను నాకు ప్రాణం మీద విరక్త వచ్చేసింది అన్నది అప్పుడు దేవుని స్వరం వినిపించింది ఐ మీన్ ఇప్పుడు తీసుకెళ్తారని నాకు అనిపించింది ఈ రీతిగానే ప్రభు మన తరబీదు చేస్తున్నాడని మనమేం గొప్పోళం కాదు కదా ప్రతి దశలో పరిశుధాత్మ స్వరం వినడానికి మనం సిద్ధపడతా ఉన్నాం నువ్వు నేను ఈ వాక్యాలని ఇంతగా వినేసి వెళ్ళిపోతున్న కాదు వీటిని అమలు పరుచుకుంటున్నావు మన లైఫ్ లో నేను చెప్పినవిడు నువ్వు మరణించావు అని చెప్పింది డైరెక్ట్గా మళ్ళీ అది అది నా నోటి నుంచి వచ్చినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించి నీ నోటి ద్వారా ఉచ్చరించుకోవాలి నీ లైఫ్ కాబట్టి నీ లైఫ్ నీ నాలుగు ఆ దినంలోనే ఉంది నా లైఫ్ నా నాలుగు ఆ ఉంది మనం అందరం ఉచ్చరించాలి అట్లా అప్పుడే అది నీ ఇండివిజువల్ లైఫ్ కి వర్తిస్తుంది ఇక్కడికి వాక్యాన్ని క్లోజ్ చేస్తాను వచ్చే వారము ఈ ఏడవ రాజ్యం పర్లక రాజ్యం సంబంధించిన బోధలు చూపించి నేను ఎనిమిదవ తలకు సంబంధించిన తర్వాత చూపిస్తాను అటువంటి కృప ప్రభు మన గరించిన ప్రార్థిస్తాం పరిశుద్ధ వండ్రి వందననాలనైనా ఇంతవరకు మీరు మాకు సైకిల్ ఉండి నడిపించేందుకు వందనాలు ప్రవ్వ పర్లకు రాజ్యస్థితి ఏదైతే ముందు చూపిస్తున్నారు తండ్రి కొంతకాలము శ్రమలు అనుభవించక తప్ప అన్నారు ప్రవ్వ ఆ దినంలో తక్కువ చేయబడకపోతే ఏ నరు తప్పించుకోలేడు ఏ శరీరం తప్పించుకోవడానికి మీరు మత్సవారు తీర్ణాలు మాకు చూపించినారు నేను గతంలో అవును ప్రవ్వ సృష్టి మొదలుకొని ఇంతవరకు ఇక మీదట అటువంటి శ్రమాల కాలం ఉండదన్నారు కానీ తక్కువ కాలమే అన్నారు అయినా కానీ బహు భయంకరమైన వేదనతో కూడింది అయినా కానీ ప్రవ్వ మీరు మీ బిడ్డలందరినీ మీ సన్నిధికి చేర్చుకుంటారు హతసాక్షుల సంఖ్య సంపూర్తి అయ్యే కాలానికి మేము సిద్ధమవుతున్నాం అది స్టార్ట్ అయిపోయిందని మీరు మాకు చూపించారు ఎప్పుడు కానీ బ్రవ్వ ఏ రీతిగా వారిని మీ చెంత నడిపించాలా ఆ మతపరమైన గుంపు నుంచి బయటికి లాక్కో రావాలనేసి మేము ప్రయాసపడుతుండగా మీరే మాకు ఆ ధైర్యం అనుగ్రించండి శక్తిని అనుగ్రహించండి ముఖ్యంగా వర్షదాత్మ ఉంది కానీ శక్తి లేదు బ్రవ్వ మాకు అది అనుగ్రహించి నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏ క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తోడైండను గాక ఆమెన్ అందరికీ ప్రైజులాడు ప్రేస్తరావు ప్రదర్శన సిస్టమ్స్ అందరికీ ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ లో నక్క